ముప్పారు తోలుకొండ దీని తొమ్మిది వందల చుట్టు గాచియుండు కొండ శిఖరమందు కోమలి యుకతుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో ఏమాత్రమూ నిద్ర లేకుండా ఎల్లప్పుడూ మేల్కొని పనిచేయు ఓ ఆత్మ వినుము శరీరము వెడల్పు ఎత్తు కలిగి కాళ్ళు పీటముగా శిరస్సు శిఖరముగా ఉన్నది మన శరీరము ఒక విధమైన కొండలాగా ఉన్నదని పోల్చి చెప్పవచ్చు శరీరమంతా చర్మము అను తిత్తిచే కప్పబడి ఉన్నది కావున దేహమును తోలు కొండ అని ఇక్కడ చెప్పారు శరీరమునకు ఆరు జ్ఞానేంద్రియ రంధ్రములు మూడు కర్మేంద్రియముల రంధ్రములు కలవు అందువలన వేదాంతులు కొందరు తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం అని శరీరమును గురించి అన్నారు ఇక్కడేమో శరీరమును తోలుకొండయని దానికిన్న తొమ్మిది రంధ్రముల సమస్యలను తొమ్మిది వందల గండుపులుగా వర్ణించి చెప్పారు శరీరము కొండ కాగా దానికున్న రంధ్రములు వందల పులులు కాగా శరీరము యొక్క శిరస్సును కొండ శిఖరముగా వర్ణించి చెప్పారు తలలోనే బ్రహ్మనాడి యొక్క ముఖ్య కేంద్రముండుట వలన ఆ కేంద్రమే ఆత్మనివాస కేంద్రమైనందువలన ఆత్మను యువతిగా పోల్చి కొండ శిఖరమందు కోమలి యొక్క అన్నారు